పరమార్థ సత్యము ఇంకా సో బ్రహ్మ ఇవ ఏకం పరమార్థ సత్యం ఉన్నది పరబ్రహ్మయే ఇంకా మిగిలిన ఉన్నాయి ఈశ్వరుడు తప్ప ఈ జగత్తులో ఇంకా ఏమీ లేదు మితదంతా కూడా నామరూపములు ఉంటే కనపడిదే గాలి వాస్తవం ఏమి లేదు ఇది వేదానుశాసనం ఇది ఉపనిషత్తుల యొక్క బోధ ఇలా ఉంది వేదము వేదంలో లాస్ట్ చాప్టర్ కదా వేదంలో ఫస్ట్ చాప్టర్ కాదు ఫస్ట్ చాప్టర్ అంటే ఓ కర్మలో అవి ఉంటాయి అది వేదానుశాసనం కాదు ఫస్ట్ చాప్టర్ అనుశాసనం ఎందుకు అవుతుంది లాస్ట్ చాప్టర్ సారవంతమైన ఉపదేశం ఏమిటంటే సర్వం బ్రహ్మయుగా ఇంక ఇంతకంటే వేరొకటి లేదు ఈ చకర్వ వేదీయ ముండకోపనిషద్భాష్యే ద్వితీయముండకే ద్వితీయ ఖండ తర్వాత మంత్రం ద్వాసు సయుజాఖాయా సమానం వృక్షం పరిషస్వ జా తయూరమ్యుత్పలం స్వాద్వత్తి అనశ్నన్న అభిచాశీతి సో ఇది మూడవ ముండకంలో ప్రథమ ఖండం మొత్తం వేదానుశాసనం అయిపోయింది చూడండి ఆయన ఎలా మాట్లాడారు ఇది వేదానుశాసనం మీకు తైత్రీయంలో గుర్తుందా ఏష ఉపదేశ ఏష వేదోపనిషత్ ఏ తదనుశాసనం ఏవముపాసివ్యం ఏవం చేతపాస్యం అయిపోయిందంటే పాఠమంతా అయిపోయింది పాఠమంతా అయిపోయి మళ్ళీ మొదలుపెట్టారు ఇక్కడ ఏమిటిది ద్వాసువర్ణాన్ని మళ్ళీ ఇంకా రెండు ఖండలు ఉన్నాయి కదా అంటే దానికి దాని సందర్భం శంకరులు చక్కగా నిరూపిస్తారు సందర్భం తెలుసుకుని ఆ తర్వాత మంత్రార్థం మనం తెలుసుకుంటే ఇటుంది ఇది కరెక్ట్ సీక్వెన్స్ అందము భాష్యం సంబంధ గ్రంథం పరావిద్యోక్త యయాతదక్షరం పురుషాఖ్యం సత్యమధిగమ్యతే అది విద్యలో రెండు రకాలుగా ఉన్నాయని అపరావిద్య అపరావిద్య అని చెప్పి అపరావిద్యని ప్రక్కనబెట్టి అపరావిద్య ఏమిటో లెక్కేసి దాన్ని ప్రక్కనబెట్టి ఎందుకంటే ఆ పద్య లేకపోతే వీడేమనుకుంటాడంటే తను చదివిన చదువు అంతా కరెక్ట్ అనుకుంటాడు కాబట్టి అది ప్రక్కన పెట్టాలి ముందు నారదుడు సమత్కుమార్ దగ్గరికి వెళ్ళాడు సో నాకు ఆత్మస్వరూపాన్ని బోధించబడ్డాడు ఎందుకంటే తరత శోకం ఆత్మవిత్ ఆత్మవేత్త శోకమును తరిస్తాడు అని విన్నాడు ఈయనక్కడ చాంద్రజ్ఞులు ఏడోధ్యాయంలో సో ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు శోకాన్ని దాటివేస్తాడు ఓకే ఆత్మస్వరూపం ఏమిటో తెలుసుకోవడం కోసమని నేను వచ్చాను మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటే ఆయన వింటాడు నువ్వు చదివింది ఏమిటో నాకు చెప్పు ఆ తర్వాత పై మాట నేను చెప్తాను సనత్కుమార్ అంటే ఈయన నేను చదివిందా అని బయోడేటా ఒప్పుతాడు ఆయన బయోడేటా అయ్యి పెద్ద లిస్ట్ ఇస్తాడు ఋగ్వేద సామవేదో సామవేద యజుర్వేదో సకర్వణవేద భూత విద్య నక్షత్ర విద్య మొత్తం ఈ లిస్ట్ అంతా చెప్పేస్తుంది వాకోవాక్యం తాస్త్రం కర్మకాండ ఇది అది చాలా లిస్టు ఇదంతా నేను చదివానంట ఇదంతా చదివానంటే భగత్ కుమార్డు రావట్లాడంటే కాలుష్యం అయిపోయింది అలా అయిపోయింది పూర్తి నామై వై తత్ అని చెప్తాను నువ్వు చదివిందంతా కూడా కేవలము నామ మాత్రమే నామై వైత నామ నామ అంటే ఇట్ ఓన్లీ పాయింట్స్అట్ రూపా అన్ హెన్స్ అండ్రియమై వైతత్ అని అంటే ఏంటనమాట నీవు నీ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రక్కన పెట్టుకున్నావు సో పరావిద్యోక్త అపరావిద్యని లెక్కవేసి దాన్ని ప్రక్కన పెట్టి మీకు అపరావిద్య వల్ల సంసారం దొరుకుతుందే కానీ సంసారం దొరుకుతుందంటే గాలి మూటకట్టడం లాంటిది సంసారం దొరకడం అంటే గాలి మూట కట్టడం పెట్ట ఏముందండి చాలా భాగవతంలో ఇలాంటి విషయాలు వైరాగ్యాన్ని కొంచెం కరాఖండిగా చెప్తూ ఉంటారు భాగవతం యొక్క లక్షణం అలాంటిది సో పుత్రుని నిృత్య పితరంజి జీవిషతి అని వాక్యం అవుతుంది ఏకాదశిలో ఓ యజమాను ఉంటాడు చాలా కొంచెం భాగవతం ఉంటే ఇలాగే ఉంటుంది ఆ యజమానికి తండ్రి ఉంటాడు కొడుకు ఉంటాడు గృహస్థు గృహస్థులు ఉంటే తండ్రి కొడుకు మరి ఉంటారు కదండి సో కొడుకుపోతాడు ఏదో యాక్సిడెంట్లు ఏంటోనో కొడుకుపోతాడు కొడుకు పోతే వీడు కొడుకుకి కర్మ చేసి వస్తాడు శ్మశానంలో దగ్ధం చేసి వచ్చి వచ్చి ఇతర జీవిత తండ్రి ఉంటాడు కదా ఇప్పుడే కొడుకు స్వర్గానికి చేరుకున్నాడు కర్మాది చేసి వస్తున్నాడు నా మా తండ్రి చిరకాలం మాతోటి జీవించి ఉండాలి కోరుకుంటాడు హా ఇట్ ఈజ్ నాట్ సో మానవ స్వభావం అలా ఉంటుంది అని అభిప్రాయం సో కాబట్టి అపరావిద్య ఆ ధ్యానం వల్ల మీకు సంసారం దొరుకుతుంది కానీ బ్రహ్మ ఆత్మ సత్యం దొరకడం కొన్ని సంసారం దొరుకుతుంది కదా అని మీరు అడ్డారు సంసారం దొరకడం గాలి మూట కట్టడం లేదు మీరు ఎంత గాలి మూట కట్టినా మీకేం మిగులుతుంది పైకినల్లు కానీ ఏది మిగడం అని అర్థం నీరు మూటకత్తు గాలి మూటకత్తు అని చిన్నప్పుడు సామెతలు తెలుగులో నుడికారంలో తెలుగు నుడికారం అన్న నుండి చూసారా చాలా పవర్ఫుల్ చాలా అందంగా ఉంటుంది కూడా దేశభాషలందరూ తెలుగు లెస్స అంట ఎనీవే సో సంసారంలో మిగిలినది ఏమీ లేదు ఎంత సంసారం మూటకెచ్చినా అంత కొద్ది చెప్పారు కదా నిన్న మీరు కథవాడి చెప్పారు వాటికి లెఫ్ట్ పేరే లెఫ్ట్ వేరే ఎవరికి కానీ సో ఇప్పుడు ఐదు లక్షలు ఒకటి మూట కట్టాడు పది లక్షలు ఇంకోటి మూట కట్టాడు ఇరవై లక్షలు ఇంకోటి మూట కట్టాడు ఫైనల్లీ ఎవరిథింగ్ ఈజ్ లెఫ్ట్ బిహ్ ఈనాడు దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఏది మనకు అనిపిస్తూ ఉంటుందో దట్ థింగ్ విల్ స్లిప్ అవే ఫ్రమ్ అస్ ఆర్ వీ విల్ మూవ్ అవే ఫ్రమ్ దట్ అండ్ దట్ ఈజ్ ఇనివెటబుల్ అండ్ దట్ ఆల్సో విల్ హ్యాపన్ సూన్ సూన్ ఇన్ ది సెన్స్ మానవ జీవితం చాలా అల్పమైనది కాల ప్రవాహంలో చాలా అల్పమైనది దర్శరా వేసే సూడ్ ఇంత సూడ్ అంటే నా అభిప్రాయం ఒక రోజు రెండు రోజులు కాదు టెన్ ఇయర్స్ ఇష్టూ ట్వంటీ ఇయర్స్ ఇష్టూ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎలా గడుస్తుండో మీరు గమనించారా అది నాకు ఇంకా తొంభై టూ థౌసండ్ ఫోర్ నా టూ అంతా అయిపోయిందన్నట్టుగా క్యాలెండర్లో నిండిపోయి ఉంటుంది టూ థౌసండ్ ఇంకా మనకు ఖాళీ లేదన్నట్టుగా ఉంటుంది సంసారం ఆ కాలం అలా గడిచిపోతాం సో ఫ్యాస్ట్ అతి గభీరమైన వే వేగా కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఎవరో ఆపలేరు కాలాన్ని ఆపలేరు దాని యొక్క వేగము అలా కొట్టుకుపోవడమే తప్పించి దాన్ని ఆపడం కానీ దాన్ని స్లో చేయడం కానీ అసలు ప్రసక్తే ఆ కాల వేగంలో మనము చాలా ముఖ్యమైనవి చాలా ప్రీతికరములైనవి మనకి ఉంటే కానీ మనం లేవని ఏవైతే అనుకుంటామో అవన్నీ కూడా చేయదనుకుంటాం ఏది మిగిలేదు కాదు కాబట్టి అపరావిద్య ఉన్నదే అది దాట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనిథింగ్ సబ్స్టాన్షియల్ పరా విద్య యయా తదక్షరం పరావిద్య ఆత్మవిద్య అది మాత్రమే వినాశము సత్యమును అందజేస్తూ పురుషాఖ్యం పురుష అని కూడా పేరు దీంట్లోనే వచ్చింది సో పురుష అంటే పూర్ణ ఆ పూర్ణమైన తత్వాన్ని ఆ పరావిద్య మాత్రమే అందజేస్తుంది ఆ పరావిద్యని చెప్పమైంది అంటున్నారు పరావిద్య ఉక్త ఓకే ఎదధిగమే హృదయగ్రంథ్యాది సంసారకారణస్ ఆత్యంతిక వినాశ సత్ ఎదు అధికమే ఏ పరావిద్యని పొందగా ఆ పరావిద్యని మీరు తెలుసుకున్ననాడు సో హృదయ గ్రంథి హృదయంలో ఉండేటువంటి అజ్ఞానము అదే సంసార కారణం సంసారానికి కారణము సంసారం అంటే దుఃఖ ప్రవాహం సో అంటే సంసారం అంటే ఎంత సంపాదించినా ఎన్ని ఘనకార్యాలు చేసినా ఎన్ని గొప్ప గొప్ప కార్యాలని పనులని జీవితంలో నిర్వర్తించిన వీడు అపూర్ణుడుగానే మిగిలిపోతాడు అదే సంసారం చాలా పాజిటివ్గా మనకిది కనపడుతూ ఉంటుంది ఈ రిమైన్స్ వెరీ మచ్ ఇన్కంప్లీట్ ఇన్సెక్యూర్ అండ్ వాంటింగ్ పర్సన్ పెద్ద ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేస్తాడు పెద్ద ధనాన్ని సంపాదిస్తండి పెద్ద కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తండి అండ్ ఇన్సెక్యూర్ వాంటింగ్ అన్ అన్ష్యూర్ పర్సన్ కింద మిగిలిపోతుంది అయితే ఈశ్వరుని అనుగ్రహం వల్ల వాడు చేసుకున్న పుణ్యం బాగుంటే ఎప్పుడైనా గీతా ఉపనిషత్ మొదలైనటువంటి ప్రసంగాల్ని వింటే ఆత్మస్వరూపంలోకి తొంగి చూల్చడము ఆ అంతర్ముఖత్వాన్ని అలవాటు చేసుకుంటే ఆ హృదయ గ్రంథి మొన్న ఒక ఒక అతను టీవీలో చెప్తున్నాడు ఈజ్ ఎ వెరీ మచ్ వరల్లీ పర్సన్ కానీ ఎవరో అడుగుతున్నారు హీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ హీ మస్ట్ బీ అదర్వైజ్ వీళ్ళెందుకు వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఎవరో సక్సెస్ఫుల్ అయితేనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు సో ఆయన వీళ్ళు అడుగుతారు హౌ డు యూ ఫేస్ ది సిచ్యువేషన్ అనేది అడుగుతారు ఆయన అంటారు నేను జీవితంలో సత్యం తెలుసుకున్నానండి నేను రామకృష్ణ పరమహంస యొక్క బోధల ద్వారా తెలుసుకున్నాను అదేమిటంటే మనం కోరికల్ని ఎక్కువ పెట్టుకుంటే మంచిది కాదని తెలుసుకున్నాను అది తెలుసుకున్నప్పటి నుంచి నాదికి కోరికలు తెచ్చుకోవడానికి కావాల్సినంత ధనం ఉంది బట్ స్టిల్ కోరికల్ని మనం మినిమం పెట్టుకోవాలి కానీ అసలు పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తోంది అది పోన్లేండి మాట అన్నాడలేదు అతను దాన్ని సంతోషించాను కోరికల్ని మినిమం పెట్టుకోవాలండి కోరికలను ఎక్కువ పెట్టుకోకూడదు తద్వారా మనస్సుకు ఒక అద్భుతమైన శాంతి లభిస్తుంది ప్రసన్నమైన మనస్సులో ఆరోగ్యం బాగుంటుంది మనం జీవితం గురించి ఒక చక్కటి అవగాహన మనకు ఏర్పడుతుంది మనం ప్రాపర్ పర్స్పెక్టివ్లో జీవితాన్ని చూడగలుగుతాము ఈ సత్యాన్ని నేను రామకృష్ణ మిషన్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను దీన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎంత పుణ్యం చేసుకుంటే ఈ మాటలు అతని గురతే నాకు అనిపించింది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎంతో పుణ్యం చేసుకుంటే ఉండాలి ఆ రకమైన వీళ్ళు ఏంటంటే ఓ మాట అనగలిగానంటే పది మాటలు వీలుండాలన్నమాట ఎవరో మహాత్ములతోటి సంసర్గం చేయబట్టి అంత మాట అనగలిగాడు హీజ్ బ్లెస్డ్ ఎందుకంటే ఆత్మ ఆ హృదయ గ్రంథి ధనం ఒక్కలేదు ఆ ధనమే ఆ గ్రంథి ధనము ఆ గ్రంథిని జ్ఞానం లేని చోట ధనము చేసే హానింత అంతట అని ముందు సరస్వతిని తర్వాత లక్ష్మిని ప్రార్థించాలి ముందు లక్ష్మి తర్వాత సరస్వతి కాదు ఎందుకంటే తీరా లక్ష్మి లక్ష్మి ప్రార్థించగానే వచ్చేస్తుంది సరస్వతి కొంచెం బ్రకి చేస్తుంది కాబట్టి సరస్వతి లేకుండా లక్ష్మి వచ్చేసిందనుకోండి వీటి జీవితము అది తాడు తిగిపోయిన గాడిపటం అయిపోతుంది ముందు సరస్వతి వచ్చే లక్ష్మి వచ్చిందనుకోండి క్లీన్గా ఉంటుంది లైఫ్ ఆ లక్ష అద్వినియోగం అయిపోతుంది దానివల్ల పది మందికి ఉపకారం దొరుకుతుంది వాడు సుఖపడతాడు పది మందికి సుఖపెట్టగలుగుతాడు ఫ్యామిలీకి సుఖపెట్టగలుగుతాడు కాబట్టి సరస్వతి లక్ష్మి అవరసలోనే రావాలి కనుక ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే హృదయ గ్రంథి మొదలైనటువంటి సంసార కారణము మొదలైన అంటే ఏమిటి అజ్ఞానము హృదయ గ్రంథి కామన కర్మ కా కామన బేసిస్గా ఉండి కర్మ మీరు ఎప్పుడైనా నేను ఈ కర్మ చేస్తున్నానో దీనికి కామన బేసిస్ కాదని మీరు అనగలిగితే ఆ కర్మ మిమ్మల్ని మిమ్మల్ని ఆత్మజ్ఞానం వైపు తీసుకుపోయిదే కానీ అది బంధించేది కానీ కదా ఇది యాసింపుల్ అసలు మొత్తం కర్మయోగం అంత కర్మయోగాన్ని ఎంత కన్ఫ్యూజ్ చేసి పెట్టాలో అంత కన్ఫ్యూజ్ చేయొచ్చు ఎంత సింపుల్గా చెప్పాలో అంత సింపుల్గానే చెప్పచ్చు మీరు కర్మ చేయకుండా మీరు ఎలాగో ఉండలేరు కానీ మీరు చేసి కర్మ ఇది నేను నిష్కామంగా చేస్తున్నాను దీంట్లో స్వార్థ చింతన లేని కర్మ అని మీరు మీరు అనుకుంటే చాలు యూ నీడ్ నాట్ ప్రూవ్ ఇట్ టు ఎనీబడీ స్వార్థ చింతన లేని కర్మ అయితే ఆ కర్మ మిమ్మల్ని ఉధరించే కర్మే కానీ దాన్ని బంధించే కర్మ కానే కాదు కాబట్టి మేము కర్మను అవిద్య కామ కర్మ అంటాం అవి అజ్ఞానము కామన కర్మ ఆ కామన మీద బేస్ కర్మ దట్ ఈస్ ది హృదయ గ్రంథి ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉందో అది అజ్ఞా కామనా మొదలైనవి అది సంసార కారణము అది ఆత్మజ్ఞానము చేత పూర్తిగా వినాశాన్ని పొందుతుంది ఆత్యంతిక వినాశ ఆత్యంతిక వినాశం ఎందుకు అంటున్నారంటే మీరు నిద్రపోయినప్పుడు ఆ ఉండదు ఎప్పుడైనాను మీకు షాక్ మైండ్ షాక్ తింటుంది ఎక్కైండ్ ఆఫ్ టర్న్నింగ్ సిచ్యువేషన్ వస్తుంది మైండ్కి అప్పుడు హృదయగ్రంథి ఉండదు ఇప్పుడు మీరు మేడ కొంచెం కొంతమందికి వాళ్ళ సంస్కారాన్ని బట్టి హైట్స్ అంటే భయం ఉంటుంది They don't like heights. Height... Bhaga height would be bhaimish. Some people would be bhaimish. They get excited by that. But some people are afraid. Which is a very... Wisdom it is. It is not fear. Fear is not a fear. It is not a fear. So if you have a balcony, If you are doing a building, the balcony is a parapet wall. You can see it as a kakurt. దాన్ని సింగిల్ బ్రిక్ తోటి పొట్టిగా కడతాడు బ్రిక్ సేవ్ చేయడం కోసం ఇట్ షుడ్ బీ డన్ పర్ఫెక్ట్లీ అండ్ హైట్ ఎక్కువ పెట్టాలి నేను కనుక ఇన్వాల్వ్ అయితే నేను హైట్ ఎక్కువ పెట్టిస్తా తక్కువ హైట్ ఉంటే ఐ డోంట్ లైక్ ఇక్కడ కూడా చూడండి నేను ఈ వాళ్ళని నేను పరీక్ష చేశా పరీక్ష చేసి నేను సాటిస్ఫై అయినప్పుడే నేను ఒప్పుకున్నా లేకపోతే నేను ఐదు డౌట్ వాళ్ళు తుప్పు సమ్మో ఇక్కడ ఎలా ఉండటూ పేర పెట్టుకోవాళ్ళు మీరు అప్రోచ్ కాలేదు ఎందుకంటే you go near you feel the sense of fear and you want to take a step backward so the kind of helplessness it is there low uh, what i was trying to say so that kind of fear it is it is not an action taken based on the kind of thing it is not a hwaya granti dantlo dosha venle అలా కాకుండా మీరు భవిష్యత్తు గురించి భావన చేసి భవిష్యత్తులో ఏమవుతుందో అని భయపడితో కూర్చుంటే దట్ ఈస్ ఎ గ్రంథి అండ్ దట్ బైండ్స్ ది పర్సన్ సో ఈ విధంగా ఎనీవే సో ఈ సంసార కారణమైనటువంటిదంతా ఆత్యంతిక వినాశ దట్ ఈస్ వాట్ ఐ వర్ సేయింగ్ సో వెన్ యు ఆర్ స్టన్డ్ సపోజ్ మీకు సడన్గా చాలా భయం వేసిందనుకోండి హైట్లో ఉన్నప్పుడు షాకింగ్ అన్నట్టుగా అనిపించిందనుకోండి సడన్లీ యూ ఫైండ్ యు ఆర్ షాక్డ్ బై ది హైట్ ఆబ్ బై ది సీన్ స్టన్ అయిపోతుంది మనస్సు షాక్ అయిపోతుంది అప్పుడు మనస్సు చాలా క్వైట్ అయిపోతుంది అప్పుడు ఈ ఈ సంసారం ఉండదు అలాగే ఒకప్పుడు ద ద షీర్ బ్యూటీ ఆఫ్ ఎ సీన్ కెన్ కెన్ షాక్ ది మైండ్ సూర్యోదయం అయినప్పుడు ఆ పర్వతము ఆ సూర్యకాంతి ఆ పర్వతం మీద పడుతూ ఉండటం లేకపోతే సముద్రం దగ్గర సూర్యోదయం అవుతున్నప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం చూసినప్పుడు వెంటనే మనస్సు ఒక్కసారిగా క్వైట్ అయిపోతుంది షాక్ కాదు క్వైట్ అయిపోతుంది షాక్ దృష్టాంతం వేరే చెప్పాను అక్కడ కూడా మనస్సు క్వైట్గానే ఉంటుంది ఇక్కడ కూడా ఒక్కసారి క్వైట్ అయిపోతుంది ఎప్పుడు మనస్సు ఒక్కసారిగా ఆ దృష్టిని చూసిన వెంటనే అబ్బా ఎంత బాగుందిరా ఇది అని ఒక్కసారిగా క్వైట్ అయిపోతుంది అయితే మరుక్షణంలో వీడి మనస్సులో ఉండే కండిషనింగ్ అంతం అడి బయటకు వస్తుంది అది వేరే వీడు కన్యాకుమారి వెళ్ళి ఆ సూర్యోదయాన్ని చూసి అత్యద్భుతమైన సూర్యోదయం అనుకుని ఎంతో ఆనందాన్ని అద్భుతాన్ని మనస్సు ఒక్కసారిగా క్వయటైపోయినటువంటి స్థితిని అమనీభావము అంటారు ఆ స్థితిని కూడా ముప్పై సెకండ్లో నలభై సెకండ్లో ఎంజాయ్ చేస్తారు మరుక్షణం ఆ మనస్సులో ఉన్నటువంటి సంసారమంతా కూడా బయటకు వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి వాపస్ వెళ్ళాలి ఇదేమైంది అదేమైంది అని మళ్ళీ సంసారంలో పడిపోతే మళ్ళీ మామూలు మైండ్ యొక్క యాక్టివిటీ ఫుల్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ముప్పై సెకండ్లు సో ఈ హృదయ గ్రంథి ఏదైతే కలదో అది వినాశాన్ని పొందుతూనే ఉంటుంది కానీ ఇక్కడ వీఆర్ నౌ టాకింగ్ ఆఫ్ అత్యంతిక వినాశ హృదయ గ్రంథి సంపూర్ణంగా వినాశం చెందాలి ఎలాగో తెలుసునండి అంటే మనస్సు యాక్టివ్గా లేనప్పుడు ఎలాగో కామనాయు ఎలాగూ లేవు సంసారం ఎలాగూ లేదు మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా మనస్సులో సంకల్పాలు పుడుతున్నప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేసుకున్నప్పుడు పదార్థములు సగం సకల జగత్తు రిజిస్టర్ అవుతున్నప్పుడు మైండ్లో యట్ యూ కుడ్ క్లియర్లీ సీ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ది ఆల్ ఆఫ్ ఇట్ అలాగని మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉండక్కర్లేదు అసలు దీస్ ఇస్ ఆల్ ఇదంతా దిక్ష ఇదంతా జ్ఞానం అలాగే అనక్కర్లేదు దేన్ని నిరాకరించాల్సిన పని లేదు వైరాగ్యం కోసం అలా పాఠంలో చెప్పినా వాస్తవంలో అక్కడ ఉన్నది బ్రహ్మతపములు ఒకట్లేనే లేదు కాబట్టి మీరు సంసారాన్ని భేద దృష్టితో చూసుకున్నంతసేపు ఇదంతా మిథ్యా జ్ఞానం భేద దృష్టి తప్పు దీన్ని తిరస్కరించండి అని చెప్తారు మీరు భేద దృష్టి మిథ్యా అనే మీరు అవగాహన చేసేసుకుని ఆ భేద దృష్టికి అంతర్లీనంగా ఉండే ఈశ్వర స్వరూపాన్ని దర్శించడం ఇంకా దీంట్లో నిరాకరించాల్సింది తిరస్కరించాల్సింది ఏమీ లేని లేదు డైటింగ్ చేతగాని వాడు జిఫా చేపల్యం గలవాడు బసేలకు వెళ్ళకూడదు వాడు బసేలు దూరంగా ఉండాలి ఎందుకంటే అక్కడికి వెళ్తే లొంగిపోతాడు వెరాజ్ జిఫ్ఫా చేపల్యం లేనివాడు తనకి ఎంత కావాలో తనకేం కావాలో స్పష్టమైన అవగాహన ఉండి దాన్నే తీసుకునేవాడు ఉన్నాడే వాడు ఎక్కడికి వెళ్ళిన వాడు బసేకి వెళ్ళిన పర్లేదు ఇంట్లో అలాగే ఆత్మస్వరూప నిష్ట గలవాడు జగ జగత్తుకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రవర్తిస్తున్నట్లు కనబడ్డా వాస్తవంగా తామరాకు మీద అది నీటి మీద తామరాకు వలే ఆ ఉండిపోతుంది కాబట్టి అటువంటి ఆత్యంతిక వినాశము అది ఆత్యంతిక వినాశం యూఆర్ నాట్ అటాచ్డ్ టు ఇట్ ఈవెన్ వైల్ ఇట్ ఈజ్ ఆన్ అనేటువంటిది నిద్రలో వెళ్ళారు అందరూ వైరాగ్య సంబంధులే అందరూ బ్రహ్మజ్ఞానులే నిద్రలో తెలివిగా ఉన్నప్పుడు కూడా అది ఆత్యంతిక వినాశము అది మీకు ఆత్మస్వరూపం యొక్క అవగాహన చేత మాత్రమే లభిస్తుంది ఎదధిగమే తద్దర్శనోపాయశ్చనురాజ్యుపాదాన కల్పనయాక్త ఇప్పుడు శంకరులు సంబంధ భాషని చెప్తున్నారంటే అర్థం ఇంతవరకు జరిగిన రెండు ముండకాలు నాలుగు ఖండల్ని అలా చేత్తో పట్టుకుని మీ ముందు పెడుతున్నట్టే ఇది వేసింపు వేస్తే మొత్తం గడచినది అంత అద్భుతంగా సంగ్రహం చేసేటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనపడదు సో ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఉపాయము ఆత్మస్వరూపం తెలుసుకుంటే ఇంత లాభం ఉన్నది మంచిది దాన్ని ఎలాగో తెలుసుకోవటం ఉపాయం చెప్పాలి సో తద్దర్శన ఉపాయం ఏటది ఉపాయం యోగ యోగ అంటే ఏం యోగము ధ్యాన యోగము అక్కడ చెప్పింది ధ్యానయోగం కదా అంటే ధ్యానయోగము అంటే ఏదో ఒక ఈశ్వర రూపాన్ని భావన చేసే ధ్యానయోగం కాదు నిదిధ్యాసన రూపమైన ధ్యానయోగం అంటే యు ధ్యానం అంటే ఏం చేస్తారు ఏకాగ్రమైన మనస్సుతో ఒకే తత్వాన్ని మీరు పరిశీలిస్తారు అదే కదా ధ్యానం అంటే కృష్ణుని ధ్యానం చేశారనుకోండి ఏం చేస్తారు కృష్ణ రూపంని ఏకాగ్రమైన మనస్సుతో ఇటునటు చలనం లేని మనస్సుతో కృష్ణ రూపాన్నే భావన చేస్తూ ఉంటారు అంటే అర్థమేమిటి కృష్ణ రూపాన్నే పరిశీలిస్తూ ఉంటారు అంతే కదండి పరిశీలనం మీ మనస్సు అంతా కూడా అంతటా అసలు కృష్ణ రూపమే నిలిచి ఉండి ప్రయత్నం చేస్తారు ఆ పని కుదరకపోతే అప్పుడు కృష్ణుని విగ్రహము ఫోటో లేకుండా కూడా చేస్తారు దిస్ దిస్ ఇస్ వాట్ యు డూ కాబట్టి ధ్యానము అనగా ఏకాగ్రమైన మనస్సుతో పరిశీలించుత్య చింతాయా ధాతు అది కనుక ఇప్పుడు నేను ఏకాగ్రంగా చూసేస్తున్నాను అనుకోండి ఈ పుస్తకాన్ని అది ధ్యానమే ఏకాగ్రంగా ప్రియుడు ప్రియురాల ఫోటోలు చూస్తున్నాను అనుకోండి అది ధ్యానమే కొంతమంది డబ్బులు ఏకాగ్రంగా లెక్క డబ్బులు లెక్కబెట్టినప్పుడల్లా ఏకాగ్రత కూడా మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు పదివేలు డ్రా చేశారనుకోండి బ్యాంకులో పదివేలు ఎందుకు అంటున్నానంటే వంద రూపాయల కాగితం అయితే కొంచెం బలంగా ఉంటుందని పదివేలు అంటున్నాను వెయ్యి డ్రా చేశాడనుకోండి పది కట్ట ఇచ్చాడు అనుకోండి లెక్క పెడితే ఓపిక ఎవరికి అది సంజులో వేసుకుంటారు రప్పంలో పది రూపాయలు ఇచ్చేనాటైనా పర్లేదు అవునండి అదే పదివేలు కట్ట అయితే అప్పుడు ఈ ఎగ్జాంపుల్ సరిపడుతుంది సో పదివేల కట్ట వాడిస్తే మీరు జాగ్రత్తగా లెక్క మీరు ఆలోచించండి లెక్క పెట్టేప్పుడు ఎప్పుడైనా మనస్సు ఇటువంటి కదులుతుందా తర్వాత ఈ లోపల పక్కన పిల్లవాడు ఎవడో ఉండే ఏ డాడ్ డాడ్ అని వాడు డిస్టర్బ్ చేశాడనుకోండి మీకే మీరు ముందు అసలు డిస్టర్బ్ అవ్వరు వాడు నిజంగా మిమ్మల్ని పట్టుకుని లాగితే కానీ మీరు డిస్టర్బ్ అవ్వరు వాడు లాగినప్పుడు మీకు చాలా చికా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏకాగ్రతకి భంగం కలుగుతుంది ఏకాగ్రతకి భంగం కలగాలంటే ముందు ఏకాగ్రత ఉండాలి కదా తను ఉంటే కదా భంగం కలగడం కాబట్టి ఏకాగ్రత మనం ఇరుగుదాం సో లౌకిక విషయాలపై మనకి కావాల్సినంత ఏకాగ్రత ఉన్నది ఈశ్వరుని యొక్క భక్తి లక్షణం గలవాడికి ఈశ్వరుని యొక్క ఒక విశిష్ట రూపముపై ఏకాగ్రత కొద్ది గొప్ప మీరు ఇటువంటి ఏకాగ్రతని ఆత్మస్వరూపముపై మీరు పెట్టగలిగితే దాన్ని నిధిధ్యాసనము ఆ నిధిధ్యాసనాన్ని ఇక్కడ పోషించారు సంసారపు ఏకాగ్రతను బోధించక్కర్లేదు ఎలాగో ఉంది ఈశ్వరుని యొక్క ఒక శగుణ రూపం యొక్క ఏకాగ్రతను ఉపనిషత్తుల్లో రెండు ఎక్కువగా బోధించరు దాన్ని అది ఉపాసనా శాస్త్రంలో బోధిస్తారు ఉపనిషత్తులు అంటే ఉపాసనా శాస్త్రాన్ని కూడా దాటి వచ్చినటువంటి ప్రకరణం కదా ఇక్కడ బోధించేది ఏమిటంటే నిదిధ్యాసన రూపమైన నిదిధ్యాసనము అంటే ఆత్మస్వరూపమును పరిశీలించుతారు దీంట్లో మనస్సు యొక్క ఏకాగ్రత సింగిల్ పాయింటెడ్నెస్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ has the electrics is important so atma sangha chakade chakade vidhyasanam topic atma sangham so manaki samsarallo aneka vasthulanto oka sangam unnattu ga vashishta untundi vastavamlo sangam ledu so unless by ignorance ippudu oka sofa undu ankonde it is my sofa nu meer ante యూ బికమ్ ది సోఫా దెన్ ఆల్ యూ కన్సే ఇట్ ఈస్ మై సోఫా అదర్వైజ్ హౌ యూ కన్సే మై సోఫా హౌ మై సోఫా మీరు ఆలోచించారండి వాట్ ఈజ్ మై సోఫాన్ని నిద్రపోతున్నప్పుడు ఇట్ హెస్ ఇట్ ఈస్ నాట్ దేర్ మీరు దాని గురించి ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ నాట్ దేర్ మీరు ఎప్పుడు ఆ సోఫా గురించి ఆలోచిస్తారండి ఆలోచించరు కదా కూర్చున్నప్పుడు కూడా మీరు దాని గురించి ఆలోచించరు తల్లి కూర్చొని మరోటేదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడో ఓసారి ఎవడైనా ఛాలెంజ్ చేసినప్పుడో లేదంటే దానికి ఏదైనా దెబ్బ తగిన ఆ సోఫాకి ఏదో దెబ్బ తగిలినప్పుడో ఎప్పుడో యుసే ఇట్ ఈజ్ మై సోఫా ఆ మై సోఫా అన్న క్షణాన్ని మీరు పరిశీలించిన ఇట్ ఈజ్ మై సోఫా అన్న క్షణం నేను ఈజిప్ట్లో కైరోలో ఒక వాళ్ళు ఏం చేస్తారంటే తివాకీల్ని అమ్మటంలో వాళ్ళు తల పెద్దదట్లు చూపిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే తివాచీలు అమ్మకము షాపు అనే పెట్టాడు బోర్డు ఎవరిని బోటు పెడతాడంటే కార్పొరేట్ ట్రైనింగ్ స్కూల్ అని బోర్డు పెడతాడు వాళ్ళు తెరించేసిన అని బోర్డు పెట్టి ఈ ఈ విజిటర్స్ని తీసుకెళ్తాడు ఎలా తీసుకెళ్తాడు యూఆర్ గోయింగ్ టు విజిట్ ఏ ట్రైనింగ్ స్కూల్ వే ఈ కార్పొరేట్ ఆర్టిసార్స్ ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనింగ్ స్కూల్ని తీసుకెళ్తారు అని తీసుకెళ్తాడు నేను అనుకున్నాను ఇది జల బాగుందే ఈ ట్రైనింగ్ ఎలా ఇస్తారో చూద్దామో నేను అనుకున్నా అక్కడ ట్రైనింగ్ స్కూలు కానీ ఏం కాదు ఊరికే ఒకటి రెండు అక్కడ కార్పెట్లు నేస్తు కార్పెట్లు తయారు చేసిన సందర్భం చూపిస్తాడు ఆ ప్రాసెస్ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక పది నిమిషాలు అలా గడుపుతాడు గడిపి అప్పుడు ఇంకా అసలు స్టార్ట్ అవుతుంది శివాచి అమ్మకము అని ఒక ఆయన శివాచి ఒక సెలెక్ట్ చేశాడు నాతో పాటు It cost this five hundred dollars. Thivache intae kar kharituntuk mhikata. It is a small, it's Thivache. He is about to purchase it. Nenu sarhaayar kha de ala hum Thivache. Nenu, ifrata Thivache kha de nha khaen te luitande. I don't have any idea. If you say it cost this five dollars, I will say, oh is it? And if you say it is five hundred dollars, I will say, oh is it? Irundu saandar bhalu kuda nāmanas ke okhara ke kanapar khae. My manas, my mind is uh, utterly dull with reference to this. I, it doesn't register in the mind. I don't know anything about it. Therefore, we will decide, actually, we will manage the energy, so we can respond. And I am not going to be mucos, so we can respond to that. I never do that anymore. Don't do that, please. I am not going to carry it. For God's sake, don't do that. అది కాదు మీరు కూర్చొని దాని మీద జపం చేసుకోవచ్చు దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎందుకంటే ఐదు వందల రూపాయలు తివాచి మీద కూర్చొని జపం చేసుకోవడం ప్రారంభిస్తే ఇట్ ఈజ్ మై కార్పేట్ ఐదు వందల రూపాయలు కాదండి బాబు ఐదు వందల డాలర్లు మర్చిపోయాను నేను జపం చేసుకు మనకి జపం చేసుకుంటూ దర్భాసనం రికమెండ్ చేశారు లేకపోతే నేనేదో ఆసనం పెట్టుకుంటాను అసలు నేను ఆసనం మీద మాల మీద నేను ఐ డోంట్ వాంట్ హ్యావ్ కమిట్మెంట్ it is my malai it is my asana my commitment kuda i want to overcome ipudi idu okka peda aatankam inda veroku deenave poochunna neemo jagan cheyalanta no way so when you say it is my sofa you become that sofa you you think about it aa moment gurunchi me aalochinchali in that moment when you say my sofa within your mind there are two things ఏవి ఉన్నది సోఫా ఉంది సోఫా మైండ్లో ఉండాలి కదండి మైండ్లో లేకపోతే బయట ఉన్నది సోఫా కానే కాదు మైండ్లో ఉన్నదే సోఫా అండ్ దెన్ మైండ్లో ఇంకేముంది ఐ అనే ఈగో ఉంది నా వాట్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఈగో అండ్ ది సోఫా ఇన్ ది మైండ్ దెర్ ఈజ్ నో డిస్టెన్స్ దెర్ ఈజ్ నో డిస్టెన్స్ సో వెన్ యు సేవ్ మై సోఫా యూ బికమ్ ది సోఫా అండ్ సో అది సంగము అంటే అటాచ్మెంట్ ఈజ్ ఇట్ రియల్ ఈజ్ ఇట్ స్టాండింగ్ స్థాయిగా ఉంటుందండి అటాచ్మెంట్ అది అది ఎంత అది అలా మెరుపులా వచ్చిపోతుంది సో అది బుడగా బుడగ పుట్టింది పోయింది అన్నట్టుగా ఉంటుంది అటాచ్మెంట్ మీరు మై సోఫాను ఎంతసేపు అనుకోగలుగుతారు ఓ సో ఓ క్షణం అనుకుంటే గొప్ప మరుక్షణంలో ఈ సోఫా సంగతి మరిచిపోయి మరోగా పనులు పడిపోతారు కాబట్టి అటాచ్మెంట్ అనేది లేదు అసలు మన మనస్సులో మన స్వరూపంలో అటాచ్మెంట్ మనస్సులో అటువంటి మన స్వరూపంలో దెర్ ఇస్ నో అటాచ్మెంట్ కానీ ఏ అటాచ్మెంట్లన్నీ వదులుకోవడం కష్టం అండి అంత గమనమైన ఎలా వదులుకోగలుగుతూ ఉండి అరే లేదనే సత్యం తెలుసుకోవాల్సింది పోయి ఎలా వదులుకోవాలని చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ పోదదు అలాగే ఉంటుంది దెర్ ఇస్ నో అటాచ్మెంట్ కాబట్టి ఆత్మ అసంగ ఆత్మ ఇందు ఏ రకమైన సంగమూ లేదు ఈ సత్యాన్ని యూ హ్యావ్ టు డిస్కవర్ ఫిజిసిస్ట్ ఫిజిక్స్కి సంబంధించిన సత్యాన్ని డిస్కవర్ చేయటం లాంటిదే ఇది కూడా మేబీ ఈవెన్ ఈవెన్ గ్రేటర్ యూ హ్యావ్ టు డిస్కవర్ ఈ సత్యాన్ని డిస్కవర్ చేయాలి డిస్కవర్ చేయాలంటే మీరు ప్రపంచంలో అస్తమానం చూస్తాం ప్రపంచ వ్యవహారాల్లో తలమునుకలైపోతావు అదే సత్యం అనుకుంటుంటే ఈ సత్యం ఎలా డిస్కవర్ అవుతుంది వీటికి దానికి ఆపోజిట్ కలుగుతుంది చీపట్లో ఉండి వెలుతురు గురించి తెలుసుకోవాలంటే అలా గురుతుంది కాబట్టి ఈ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ ధ్యానయోగ యూ హ్యావ్ టు లుక్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ మైండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆల్ దట్ యూ కెన్ టేక్ ది హెల్ప్ టీచింగ్ విల్ హెల్ప్ యూ I tell you, teaching will not replace or substitute the effort or the, or the nidhiyasana on your part. Teaching amadhi, you should not make teaching a praatth. Teaching in a praattham is just eating. Marga darshan avante. Finally, atmaya sadguru. So, teaching yaka sahayanti ishkuntaru, marga darshananti ishkuntaru. You have to travel. Journey has to be done by you. మీరు ఈ లోకంలో ఈ లక్షణం ఉంటుంది ఏంటంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఇంకోటికే చేయించే ప్రయత్నం ఈ లక్షణం ప్రతినిధిని పెట్టడం ఈ ప్రతినిధి అన్నది కర్మలో కుదురుతుంది కానీ ఇంచుమించు భక్తిలోనో జ్ఞానంలోనో దేర్ ప్రతినిధి ప్రతినిధి అంటే కర్మలో కుదురుతుంది ప్రతినిధి అంటే సబ్చిట్ ఈ సరుగేట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ భక్తి అండ్ జ్ఞానం భక్తిక్తిండ జ్ఞానం యూ హ్యావ్ టు డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్ కాబట్టి ఆ విధంగా యూ హ్యావ్ టు స్టే విత్ ఇన్ యువర్ సెల్ఫ్ లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ సీ లుక్ అట్ యువర్ మైండ్ వీ అబ్జర్వ్ యువర్ మైండ్ డోంట్ జడ్జ్ ది మైండ్ డోంట్ డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్ నేను అయోగ్యున్ని నేను చేతగాని వాణ్ణి నేను డల్ పర్సన్ని నేను అజ్ఞాని డోంట్ సే ఆఫ్ దిస్ థింగ్స్ ఇదంతా రాంగ్ You యు ఆర్ నన్ ఆఫ్ దోస్ థింగ్స్ యు ఆర్ బ్రహ్మన్ బట్ కీప్ దట్ అసైడ్ బ్రహ్మన్ to realization, రియలైజేషన్ అలాటేమిటి యుక్ అట్ యువర్ సెల్ఫ్ ఆబ్జెక్టివ్ లే సో దానికి అదే యోగము తద్దర్శన ఉపాయ యోగ దీనికి దీన్ని శృతి చెప్పింది ధనురాది ఉపాదాన కల్పనయా ఉక్త So, ధనస్సు ఈ యోగానికి సామగ్రి ఉండాలి కదండి మెటీరియల్ ఉపాధానం అంటే మెటీరియల్ వాట్ ఈజ్ ది మెటీరియల్ ఫర్ దిస్ యోగా యోగా ఈజ్ ఎన్ ఎఫర్ట్ సో ఆ ఎఫర్ట్ కావాల్సిన సామాగ్రి ఏంటంటే ధనస్సు బాణము సో ధనస్సు అంటే ఓంకారము బాణము అంటే నేను పరిచ్ఛిన్న జీవభావన సో ఆ ఓంకారం మీద జీవభావాన్ని ఎక్కించాలి అంటే కూర్చుని ఓం అర్థం కూర్చుని ఓం అనేది ఎవరు జీవుడేగా దేవభావన ఎక్కడి నుంచి కొత్తగా తెచ్చుకోక్కర్లేదు కదా ఓమ్మని అంటూ ఉంటే మనస్సులో ఓమ్మనని అయితే వచ్చి ఓమ్మని అనేప్పుడు ఒక్క బిసరు జాగరూకంగా అప్రమత్తస్థదా భవతి మీరు చదివారు కదా అప్రమత్తైన వేర్ధవ్యం అప్రమత్తస్థదా భవతి కఠోపనిషత్తు ఇక్కడ అప్రమత్తైన వేర్ధవ్యం అప్రమత్తంగా ఉండాలి ఏమిటా అప్రమత్తత అంటే మీరు ఓమ్ అని అంటూనే ఉంటారు మనసు సంసారపు సంగతులని సంధ్యాసం చేస్తున్నాడు ఒక ఆయన ఈ లోపల ఈ నేతి గిన్నె నేతి గిన్నెలో చెంచా ఒకటి ఉంటుంది చెంచా చెడ్డ చెంచా ఆ చెంచానికి కాకెత్తుకుపోతుంది కాకపోతే చెందంటే ఈ సంజావతర పాత్రలు తల్లి కూడా ఆ కాకిని తోలే హడావిల్లో ఈ అంక్యప్రదాయం ఇవ్వాల్సింది నీళ్లు చేతిలో ఉంటే ఇవన్నీ కూడా పాల్పోసి ఆ కాకిని తోలే హడావిల్లో కాకిని తోలేడు మొత్తానికి తేజీలు ఏమిటంటే చేస్తుంది సంధ్యావందరం ఫైనల్ గా హీ ఎండ డ్రైవింగ్ అనేది క్రో అది అలాగే ఉండొద్దు అంతే అంటే ఒకప్పుడు రక్షించుకోవడం వచ్చితే ఒక అగ్నిప్రదాయో సూచి వాళ్ళు పోయితే బట్ స్టిల్ ది ది అలర్ట్నెస్ షుడ్ బి దట్ నేను ఓం ఉంటాను ఇంట్లో వ్యవహారాలు చూస్తాను మాట్లాడతాను ఓం ఓం ఏమిటి కాఫీ వరకు వచ్చిలో అలా వద్దు అలా వద్దు చేసి గంటసేపు నేను ఓంకారం జపం చేస్తానంటే అవదు గంటసేపు ఎక్కడ అవుతుంది పావు గుంట ఎప్పటికి ఒక కప్ కాఫీ తాగాలనిపిస్తుంది గంటసేపు వద్దు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక డిసిప్లిన్ కింద పెట్టుకుని అది ఖచ్చితంగా పొద్దున్న సాయంకాలం అనే అక్కర్లేదు ఎలాగైనా మొత్తానికి ఓంకార ధ్యానాన్ని అయితే బృహస్థుల దగ్గరికి వచ్చేప్పటికీ ఓంకి ఏదో మంత్రం జోడించటం ఈ కథ నేను చెప్పిందే సో ఇదంతా కూడా అక్కడ కల్పన చేసి కల్పన వివక్షితం కాదు ధనస్సునే అవని అంత కల్పన ఇదిగే ఒక మోడల్ కింద చెప్పారు కానీ మోడల్ని పట్టు కూర్చోవడం కాదు సో ఆల్ దిస్ వాజ్ డిస్కస్ అచేదానీ సత్సహకారీణీ సత్యాది సాధనాని వతవ్యానీతి సదర్థముత్తరారంభ అయితే ఇది మొత్తం శాస్త్రం యొక్క ప్రమేయం అంతా వచ్చేసింది సబ్జెక్ట్ అంతా వచ్చేసింది పరావిద్య చెప్తాం పరావిద్య యొక్క లక్షణం చెప్పాం దాన్ని పొందే ఉపాయం తద్దర్శన ఉపాయం వచ్చేసింది ఇంకేం మిగలలేదు ఇది మరి ఇంకేమిటి ఇప్పుడు అత ఇదాని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే సహకారి సాధనాలు చెప్తున్నారు సహకారి సాధనము అంటే ఒక యోగంలో ఒక అభ్యాసంలో ఇంట్రెన్సిక్గా ప్రవేశించవు చుట్టుపక్కల ఉంటాయి కరోతి సహకరు ఇంట్రెన్సిక్గా ప్రవేశించం చుట్టుపక్కల ఉండి కొంచెం ఉపకారం చేస్తాయి అది సహకారీ సాధనం అవసరం ఇప్పుడు వంట చేస్తూ ఉంటారు కొంతమంది వంట చేసేప్పుడు వాళ్ళకి ఈ హెడ్ కుక్కు లాంటి వాళ్ళకి వాళ్ళకి ఆవాలు ఇవంటే గమన ఆవాలు చేతిలో పెట్టాలి నూనె ఇవ్వంటే నూనె చేతిలో పెట్టాలి దీన్ని దీన్ని తూచి హండ్రెడ్ గ్రామ్స్ తూచిపెట్టుకున్నా లేకపోతే ఈ ఆనపకాయకి పైన ఆ తొక్క తీసేసి ముక్కల కింద కోసి పెట్టు అంటే చేసి పెట్టారు వంటవాడు చేస్తూ ఉంటాడు వాడికి అందింపులు ఈ లేడీస్కి కొంతమంది లేడీస్ నాతో ఉంటారు వంట మా చేత వాడు చేసి పని కంటే ఎక్కువ పని చేస్తున్నారు వంట బ్రాహ్మణుడు పెడతారు ఓ యాభై మంది వచ్చినప్పుడు వంట పెడతారు లేడీస్ ఎందుకని వాళ్ళు కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు వంట వాడు చేస్తాడు అని పెడతారు వాడు వస్తాడు వాడు వచ్చి అమ్మగారు ఏమో ఇంక సరే వంట బ్రాహ్మణుడు వచ్చింది కదా అని క్లాస్ కొద్దాం అనుకుంటా అనుకుంటే అమ్మ ఉప్పు ఎక్కడుందని అడుగుతారు అదే అది ఉప్పు అది ఇప్పుడు మళ్ళీ క్లాస్ కొద్దామంటే అమ్మ నువ్వు ఉన్నది సరిపడదు ఇంకొంచెం అవసరం ఉంటుంది అంటాడు వచ్చి అప్పుడు మళ్ళీ వీడు వెళ్ళారు ఇంకా ఆఖరికి విసిగెత్తిపోయి నిలబడి ఎందుకు దీనికి వెళుతాడు వస్తూ ఉన్నాడు దీనికంటే అక్కడే నిలబడి వాడికి అన్నీ ఈ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత దీనికంటే అలానే చేసుకుంటే వాళ్ళేమో అని ఎందుకంటే ఇది సహకారీ అంటారు దీన్ని సహకారో చేసేది వాడు ఇక్కడ అన్నింపులు కాబట్టి సహకార సాధనాలు కూడా అవసరమే అంటే ఓవరాల్ లైఫ్ స్టైల్ని నిర్దేశించే సాధనాలు మీరు ఆత్మస్వరూప జ్ఞానం పొందేయాలి లైఫ్ స్టైల్ కొంచెం క్లీన్గా ఉండాలి ఆ సహకార సాధనాలు ఉదాహరణకి సత్యం పలకాలండి అసత్యం పలకూడదు అబద్ధాలు చెప్తో ఆత్మజ్ఞానం అంటే ఎక్కడ కుదురుతుంది సో ఇట్ డజంట్ వర్క్ ఫెయిల్ అయిపోతుంది చాదం చెప్తూ ఉండడం అసూయ పెట్టుకోవడం వీడిలాగా వాడలాగా అని ఈ విధంగా మీరు ఆ ఈగో ఉండి చూసారా ఈగోని బలం చేసుకున్నట్టే ఉంది కానీ ఆత్మజ్ఞానం ఎలా అవుతుంది ఈగోని పుష్టి చేసే ప్రయత్నం ఏదైనా కూడా ఆత్మజ్ఞానానికి విరోధి అది ఇప్పుడు ఆత్మజ్ఞాన నిష్ట అని బిరుదుకున్నాను నేను బిరుదే ఇచ్చుకున్నాను అనుకుంటున్నాను మీరు మీతో కొంచెం డిస్కస్ చేసి పప్పుల లేకపోతే వారితో చెప్పి కొంచెం ఆర్గనైజ్ చేయమంటే చేసి పెడతారు బిరుదం పప పాప స్వామీజీ మన స్వామీజీ అనే ప్రేమతో మీరు ఆ మాత్రం సేవ చేస్తారు సో ఏదో ఆ ఫంక్షన్ హోటల్ చేసి ఆత్మజ్ఞాననిష్ట అని బిరుదుకుంటారు ఇప్పుడు ఈ బిరుదం అది ఆ వ్యక్తి యొక్క ఈగోకి పుష్టిని చేస్తుందా మరొకటి ఇలా ఉందా అంటే ఈగోని పుష్టి చేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది అంటే అదే ఆ తర్వాత జ్ఞానానికి అర్థం కాబట్టి సో ఈగోని పుష్టి చేసి పని ఏదైనా కూడా జ్ఞాన కనుక ఇప్పుడు అసత్యం పలికేదనుకోండి ఎందుకు అసత్యం ఎందుకు పలకాల్సి వచ్చింది దట్ ఈజ్ హౌ ఈగో ఫంక్షన్స్ ఈగో యొక్క ఆ పని చేసే తీరు తెన్నులు ఉన్నాయి అహంకారం ఎలా పనిచేస్తున్నందుకు ఇలాగే మీ చేత అసత్యం పడికించేది అహంకారమే అహంకారం ఏమని చెప్తుందంటే నువ్వు ఇక్కడ సత్యం చెప్పబో అసత్యం చెప్పు అని చెప్పిస్తుంది అలాగే అసూయని క్రియేట్ చేసి ఇది ఎందుకంటే కంపారిజన్ చేయటం అనే అలవాటు పడుతుంటుంది అహంకారం కంపేర్ చేసి వెంటనే అసూయని అహంకారమే కాబట్టి ఈ విధంగా ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ మనం ఏది విడిచిపెట్టకూడదు అవన్నీ భద్రంగా అట్టపెట్టుకోవాలి ఎందుకంటే విడిచిపెట్టడం కష్టం వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం అసలు కష్టం ఉంటే అక్కడే ఉంది కాబట్టి మీరేమంటారంటే నేను అవేమి విడిచిపెట్టడం నేను అట్టి పెట్టుకుంటాను అంటారు అవి అట్టి పెట్టుకుని నాకు ఆత్మజ్ఞానం కూడా కావాలి ఇగో మీకు మనవి చేశాను కదా లోడ్ అంతా అంటే బరువు అంతా నేనేమో శిఖరం ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కాలి అంట ఇది వచ్చేయాలి అది వచ్చేయాలి ఇట్ వాంట్ వర్క్ కనుక సత్యాది సాధనములు అంటే ఆ ఈగోని బాగా సరళం చేసేసి తరల తరళం అంట తరలము సరళము తరళమనో పదం ఉంది తరలము అంటే పలతనానం మజ్జిగ తరళంగా చేసేటట్టే పలపడా చేసే వెళ్ళాలి సో ఈగో అలా తరళంగా సరళంగా ఉండాలి అలా ఉండాలంటే సత్యాది సాధనాలు అందుకోసం అండి సత్యాది సాధనము మీరు ఇక్కడ చెప్పబోయే సాధనాలు ఇక్కడ ఏంటి అన్ని ఉపనిషత్తుల్లో గీతలో సాధనాలు చెప్తూ ఉంటారు ఈ సాధనంలో అన్నీ కూడా ఏ టు జీ ఈగోని న్యూట్రలైజ్ చేయడానికి సహకరించే సాధనాలండి ఎప్పుడైతే ఈగో న్యూట్రలైజ్ అయిందో మీరు యోగా మొదలు పెడితే ధ్యానం కానీ ఏ జానం కానీ మొదలు పెడితే అలాగా అది అలా ఇట్ జస్ట్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అలా స్లాట్లో పడుతుందో అలా పడుతుంది కాబట్టి సహకారి సాధనాలు చాలా అవసరం వక్తవ్యాన్ని అవి చెప్పి తీరాలి చెప్పబోతే సాధకులకి దారి చూపించిన వాళ్ళం అవ్వము ఇది తదర్థం ఉత్తరారంభ ఆ సత్యాది సహకారీ సాధనాలు చెప్పడం కోసం ఉత్తరారంభ ఉత్తరగ్రంథస్ ఆరంభ రాబోయే గ్రంథము ఆరంభింపబడుతోంది తర్వాత ప్రాధాన్యన తత్వనిర్ధారణం చ ప్రకారాంతరేణ క్రియతే అయితే సరే సత్యాతి సాధనాలు చెప్పండి సత్యం గురించి మొదలుపెట్టి చెప్పండి మళ్ళీ ఈ ద్వాసుపర్ణ అంటే అలా కాదు ప్రధానంగా ఆత్మతత్వం యొక్క స్వరూపం చేయటం అయిపోయింది ప్రాధాన్యన తత్వ కృతం ప్రకారాంతరేణ క్రియతే ప్రధానమైన పద్ధతిలో తత్వ నిర్ధారణం చేయటం అయిపోయింది బ్రహ్మ బ్రహ్మ అమృతం పురస్థాత్ తర్వాత ఆత్మాచ బ్రహ్మ అంతా అయిపోయింది అయితే దీన్నే ఒక పోయిటిక్ స్టైల్లో ప్రకారాంతరైన ఆ తత్వాన్నే ఒక పోయిటిక్ స్టైల్లో ఒక చెట్టు రెండు పక్షులు ఆ రెండు పక్షుల మధ్య ఉండే పరస్పర సంబంధం ఆ జట్ని ఇది అది ఒక పోయిటిక్ స్టైల్లో ఆ తత్వాన్ని ఒక్కసారి పరామర్శ చేసి వెంటనే ఆ రెండు మంత్రాల్లోనో మూడు మంత్రాల్లోనో ఈ తత్వ పరామర్శ ఉంటుంది పోయిటిక్గా వెంటనే మరుక్షణమే ఇంకేముంది మూడు మంత్రాలు అవగానే నాలుగో మంత్రం నుంచే స సత్యాది సాధన విచారం ఆరంభమవుతుంది కాబట్టి సత్యాది సాధన విచారమే ఈ రాబోయే రెండు ఖండాల్లో ప్రధానమైన అంశం తత్వ నిర్ధారణ కూడా యథోచితంగా సృష్టిస్తూ ఎందుకంటే ఆ తత్వం కోసమే ఈ సాధనాలు ఉన్నాయి కనుక దాన్ని కూడా కొంచెం పద్ధతి మాటికి గుర్తు చేస్తూ చెప్తారు ఓం పూర్ణ నమదం పూర్ణ నమదం పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురు నమ